స్వాధీనం అవుతుంది మనసు మీద అదుపు సంపాదిస్తే ప్రాణ స్వాధీనం ఏ ఒకటి స్వాధీనమైనా రెండవది స్వాధీనం ఇది వారి వారి సాధనా సంస్కార బలం బట్టి ఆధారపడి అనేక జన్మార్జితంగా మీతో వచ్చినటువంటి ఏ సాధన సంస్కారం అయితే ఉంటుందో దానిని బట్టి ఒక శరీరంలో ప్రాణాన్ని స్వాధీనం చేసుకోగలిగే శక్తి ఒక శరీరంలో మనసును స్వాధీనం చేసుకోగలిగే శక్తి అవి చెప్పినట్టు వినేటటువంటి పరిస్థితికి తీసుకుని రాగలగటం స్థూలమైన దశ నుంచి సూక్ష్మమైన దశకు వాటిని వినియోగించుకోగలిగే సామర్థ్యం రావటం ఇవి సాధన సాధకుడికి చాలా అవసరం ఎందుకనంటే స్థూలాన్ని అధిగమించాలి అంటే ఇలాగే అధిగమించాలి స్థూలం దాటమే అసలు చాలా కష్టం సాధకులైన వాళ్ళ ఎందుకని అంటే ఇంద్రియాలు బహిర్ముఖం బహిర్ముఖమైన విషయాలు బహిర్ముఖమైన విషయాలలో ఏర్పడిన సుఖదుఖ సంగత్వం సుఖదుఖ సంగత్వంతో ఏర్పడినటువంటి ప్రియాప్రియాలు ఇలా మానవ జీవితం స్థూలంగా సాగిపోతూ ఉంటుంది ఇది ప్రతినిత్యం మెలకులోను కళలోను నిద్రలోను మూడింటిలోనూ ఇది పనిచేస్తూ ఉంటుంది శరీరం ఉన్నంతకాలం అవస్థాత్రయంలో ఇది ప్రభావశీలం అయిపోయి ఉంటుంది దీని నుంచి మొదట విరమించటం వెనక్కి తీసుకోవడం రావాలి ఆ ప్రాణ మనస్సులు ప్రాణమనస్సులు నేను కాదు రెండు స్టెప్పులు అనమాట జాగ్రత్తగా ఇంద్రి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ విషయేంద్రియ సంఘాతంగా ఉన్నటువంటి బహిర్ముఖం నుంచి ప్రాణమనస్సులు నేను అనే అంతర్ముఖంలోకి తిరగటం కానీ ప్రాణమనస్సులు నేనని అన్నంత మాత్రాన్ని అంతర్ముఖం అవుతుందా అంటే అవదంటున్నాడు అప్రాణోయమనా జాగ్రత్తగా ప్రాణమనస్సుల నుంచి విరమించి చైతన్య స్వరూపాన్ని నేను ఎవరైతే నిర్ణయం పొందారు వాడు అంతర్ముఖ ప్రయాణంలో ప్రారంభంలో ఉన్నాడు చైతన్యమే నేనుగా ఉన్నవాడెవడో వాడు అంతర్ముఖ ప్రయాణంలో కైవల్య మార్గంలోకి ప్రయాణం వాడు. చదవండి ఇది శ్రుతినం నాకు అనుసంధానం ఉపనిషత్తుని ఇలా చెప్పినహం మన్యతే మను మను మనసండే ఏమిటో చెప్తున్నారు మన్యతే మను నీకు తెలియకుండానే విన్నదాని గురించి కన్న దాని గురించి చేసిన దాని గురించి తనలో తానే మననం చేయగలిగేటటువంటి శక్తి దేనికైతే ఉందో దానికి మనసు అనిపోయారు అంతే సింపుల్ యాజిక్ట్ ఒక వ్యక్తి ఒక దగ్గర నుంచి బయలుదేరి మరొక దగ్గరికి వెళ్ళాడు వెళుతూ ఉంటే దారిలో అనేకమైన వస్తువులను అనేకమైన మనుషులను అనేకమైనటువంటి సందర్భాలను దాటుతూ వెళ్ళాడు ఆ గమ్యం చేరిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అన అంటే ఆ చూసినవన్నీ విన్నవన్నీ చేసినవన్నీ కన్నవన్నీ చెప్తాడు ఇవన్నీ మరి ఎవరు గుర్తుపెట్టుకున్నారు ఎవరు మననం చేశారు ఎవరు ధారణ చేశారు అంటే మనసే ఆ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకు ధారణాసక్తి లేదు మననశీలత లేదు ఆ మననశీలత కానీ ఆ ధారణాశక్తి కానీ స్మృతి అనే వృత్తి కానీ ఆ ఐదు వృత్తులు ఎవరివి మనసువే ఆ పంచవృత్తుల యొక్క ప్రభావం చేత మానవుడు తన జీవనాన్ని కొనసాగలు కొనసాగించగలుగుతున్నాడు నీ బహిర్ముఖమంతా కూడా మనసు ఒకే ఒక ఇంద్రియం మీద ఆధారపడింది నిజానికి ఇరవై ఐదు లేవు నీకు ఒక్క ఇంద్రియమే ఉంది ఆ ఇంద్రియం దాని ప్రతిబింబం మనసు ఇంతేగాని మిగిలిన ఇరవై నాలుగు లేవయ్యా అంటే అర్థం ఏంటి వాక్పాణి పాదవాయుపస్తలు కానీ లేదా చక్షు శ్రోత్ర ఘ్రాణ జ్ఞానేంద్రియ సమూహం కానీ లేదా శబ్దస్పర్శ రూపరసగంధాలనే విషయేంద్రియాలు కానీ లేదా ప్రాణాపాన సమాన వ్యానోదానములనే ప్రాణేంద్రియములు కానీ మనోబుద్ధి చిత్త అహంకారములతో కూడిన ప్రత్యేగాత్మ కానీ ఇవి ఐదు ఐదుల ఇరవై ఐదు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఉన్నది ఒక ప్రత్యేగాత్మయే ఉన్నది జ్ఞాత ఆ ఒక్క జ్ఞాత ఒక్క ప్రతిబింబంగా మనసులోకి వచ్చాడు అంతే జరిగింది ఇంతవరకే జరిగింది ఆ ఆ ఒక్క చర్య వలన మిగిలిన ఇరవై నాలుగు ఏర్పడ్డాయి మిగిలిన ఇరవై మూడు ఏర్పడింది ఏర్పడి వ్యవహరిస్తున్నాయి ఎవరి ఆధారంగా వ్యవహరిస్తున్నాయి జ్ఞాత ఆధారంగా వ్యవహరిస్తుంది కానీ మనసు ఆధారంగా వ్యవహరిస్తున్నాయి అనేటటువంటి భ్రాంతికి లోన ఎందుకని మనసు బాగా అందుబాటులో ఉంది రోజు ఇంద్రియాలు వాడేటప్పుడు నేనున్నానంటూ అది ముందుకు వచ్చేస్తుంటుంది ప్రియాప్రియాల రూపంలో సుఖదుఖాల రూపంలో